ఇంకా ఎవరైనా సాక్షులు చెప్తారా నా పేరు నాగమణి అడిషనల్ లో ఉంటాను ఒకరోజు ఏమైందంటే మండే రోజు బక్రీ పండ రోజు మా ఇంట్లో ఎవరు నేను మా డాడీ మా తమ్ముడుని పక్కింటి ఆయన బాగా తాగిండు గొడవ చేయాలని ఆయన మనసులో ఉంది కాబట్టి గొడవ చేయాలని వద్దంతా ఇంటి చుట్టూ తిరుగుతుండు అది ఇది చేస్తుంది జరిగే పోయే ముందు దేవుడు నాకు ఒకరోజు చూపించుండు అంటే అతని పైన కాదు వేరే ఆయన పైన చూపించిండు మా నాన్నక అతనికి పగ ఇద్దరు కొట్లాడుతుంటే నేను మధ్యలో పోయినా మధ్యలో పోయి కొట్లాడకుండా కొట్లాడకుండా అంటే అతను గోర్లు నా చేతుల లోపలి పుచ్చుకొని రక్తం వెళ్ళడం చూపించుండి వీళ్ళు కొట్లాడుతున్న నేను చూసి నేను నేను మధ్యలో వెళ్తే నన్ను పట్టించుకుంటులేరని నేను పగకెళ్ళిపోయాను ఆ కళ రియల్గానే ఉంది నేను చూ నేను ఏ జల్లగలేదు అనుకుని ఉన్నాను అంతా చేసిండు చేసిండు మా డాడీ వచ్చిండు పనికి వచ్చి తినేసి పండుకొని మమ్మల్ని అన్న వచ్చి గొడవ ఈ గొడవ అవుతుంది అయిపోతలే కొంచెమైతే లేవనుకున్నాను నేను పగకెళ్ళొచ్చులో మస్తు కొట్టుకుంటున్నారు అంత అవుతుంది ఎవ్వరు లేరు నేను మా బాగానే ఉన్నాను అప్పుడు నాకు ఏం చేయాలి తల్లి నేడుస్తూనే ఉన్నాడు మా డాడీ కొంచెం కొట్టడంలో అతను నెత్తి పలింది ఎవరు అతను పట్టించుకుంటలేరు నేను మా నాన్న ఇద్దరు కొట్లాడుతున్నాను నేను నేర్చలేను కానీ నెత్తి పలిందని నేను నేడుస్తున్నా నేను నేడుస్తుంటే ఆయన పోయిండు హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే చూసినారు ఈ ఏముందంటే మా పైన అందరికీ పగ అలా చుట్టూ అందరితోటి మేము బాగుపడద్దు మేము మంచిగా ఉండొద్దు మేము పాడైపోవాలని అందరికీ పగ అయితే ఆ రోజు గొడవ అవుతుంటే అందరూ ఎట్ల చేయాలని మస్తు చేసినారు ఆయన కేసు పెట్టక ముందుకే కేసు పెట్టిండు కేసు పెట్టిండు అని ఆయనకు ఏదో ఏదో నేర్పినారు ఆయన నిజంగానే చేసుకుండు ఆయన పిచ్చోడైపోయిండు నరాలకు దెబ్బ తాకింది అది నేను అనుకున్నా దేవడా ఎవ్వరూ న్యాయం చేయరు మా తాతను ఆయన న్యాయం చేస్తారు ఆయనలో నువ్వు ది ఆయన న్యాయం చేయండి దేడా మా పైన ఏ డబ్బులు కూడా పడొద్దు మా దగ్గర డబ్బులు కూడా లేవు అనుకున్నాడు అంతకు ఆరు కూడా ఆరు ఉండే కొందరు దగ్గర అప్పు చేసి ఆరు వేలు ఇచ్చిన మా తెగిపోయింది ఎంతో పెద్దగా అయితే నేను మస్తు దేవుడా నువ్వే నాయనం చేస్తావు నువ్వే నాయనం చేయలే గొడవ కూడా ఏం కాకూడదు దేవుడ అనుకున్నా దే చేసిండు మాకు పైసలు కూడా వడలు మా ఆయనదే తప్పు ఉంది మాది కూడా తప్పు అవుతుంది అనుకున్నాను మా తప్పు ఏం లేదు అతనిదే తప్పుందని నాదే నాయ మాదే గెలిచింది నేను అనుకున్నా దేవుడ ఎప్పుడు దేవుని నమ్మకం పెట్టేది దేవుడు నాకు నాయ గెలిచిండు మా బాబు అందరూ అంటే మీ నాయమే గెలిచింది మీ నాయమే గెలిచింది అందరికీ మా నాయ గెలవద్దు మా పైన పైసలు ఎక్కువ అందరికీ కుళ్ళు ఆ కుళ్ళు దేవుడు తీసేసి వాళ్ళ వాళ్ళలో దిగి మా నాయని తీర్చుంటూ మా చుట్టూ గొడవలు ఎవరు ఉండకూడదు మాతో ఎవరు కలిసిమెలిసి ఉండద్దని అందరికీ పగ ఇప్పుడైతే అందరం మంచిగా ఉన్నాము గజల అందరం మంచి అక్క పెళ్ళి కూడా మంచిది చిన్నచార్